తర్వాత ఈ హంస ఏకహంస ఉన్న వచ్చి సారా ఇది రాగితో ఇనుముతో చేసింది కాదు బంగారంతో చేసింది చిరణమ్మయ మన వాళ్ళకి బంగారం ఉంటాయి మహా వ్యామోహం బంగారం బంగారం మీద ఉంది దృష్ట్యా అయ్యో ఏం చేసుకుంటారో కూడా బంగారం బంగారం అది చాలా చెడ్డది మాతాపుత్ర విరోధాలే హిరణ్యాలే నమో నమ బంగారం ఏం చేసుకుంటారు కావలసింది బంగారము కాదు బంగారమువలే ప్రకాశించే చైతన్యం ఉండాలి కానీ బంగారం ఏం చేసుకుంటారు హిరణ్య అంటే బంగారమువలే ప్రకాశించే వెలుగు మన మంత్రాల్లో హిరణ్య పాత్రం నందదాచు మధం దోస నీతి అని అని ప్రతి హిరణ్య పాత్రం మధో తేనె పెట్టుకునే పాత్ర ఏం తేనె ముఖ్యమా పాత్ర ముఖ్యమా తేనె బంగారు పాత్రలో పెట్టారు పాత్రం మధో మధు యొక్క బంగరు పాత్ర పూర్ణం నిండా ఉంది దాతు వన్ మే హోల్డ్ ఆన్ టూ బిస్ హిరణ్య పాత్ర ఎందుకుట మధవ్యో సాతి అసాని అహం అసాని అసాని అసావ అసామా లోతు ఉత్తమ పురుషోచం అహం అసాని నేను అవ్వాలి ఏమిటవ్వాలి మధవ్య అంటే ఆ మధువునంతని సేవించే వాళ్ళను నేను అవ్వాలి బంగారు పాత్రలో మధువు నిండా పెట్టి ఇవ్వండి ఆ మధువుని సేవించి ఇవన్నీ నేను అవ్వాలి అని మంత్రం ఉంటుంది వీళ్ళు అనుకుంటారు బంగారం అంటే బంగారమే మధు మధువే అనుకుంటారు అక్కడ బంగారము అంటే చైతన్య ప్రకాశం మధువు అంటే బ్రహ్మాండ రేమా అది మధుస్సురు అది అంతే తప్ప తేనె ఉంటే తేనె అలాగే పుచ్చుకుంటూ ఉంటే రోగాలు వస్తాయి ఇంకే తేనె అని చెప్పేసి అది బెల్లం పాకం అవి ఉంటున్నాయి శుభ్రమైన తేనైతే ఒక ఇష్టం తీసుకోవచ్చు కానీ అంటే చేతస్థంగా ఆయుధంలో చెప్పారు మరో రోజులు చెప్పారు అలా తేనె అలా స్టేమిస్తూ కూర్చోకూడదు దాని క్వాలిటీ కండిషన్స్ ఉన్న చూసుకో అతి సర్వత్ర వద్ద కాబట్టి అక్కడ తేనంటే తేనె కాదు ఆనంద స్వరూపం హిరణయ అంటే బంగారం కాదు తేజస్సు జ్ఞాన ప్రకాశం అదే పంట కాబట్టి హిరణ్య హిరణ్యయ పురుష ఈ పురుషులు ఏం చేశారో తెలుస్తున్నాండి ఈ హంస సో శారీరమభిప్ర నాకు ఆ మంత్రం వర్క్ అవుట్ కావట్లేదు చెప్తారు ఎంతో పదాలు తెలుస్తున్నాయి సుప్త సుప్తాన్ అభిచాక అంటే ఎందులో ఉంది భాష్యారణం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో స్వప్న శారీరమభిప్రహత్య అని అనుకుంటాం స్వప్నైనా స్వప్నభావేనా శారీరం శరీరం అభిప్రహత్య నిశ్చేష్టమాపాద్య ఈ పదం చేసింది ఆ హంస చేసింది ఈ పదం హంస ఏం చేసిందో తెలుసునా స్వప్నా స్వప్నాకార స్వప్నం ఆకారంలో ఉంటుందో అటువంటి ఆకారానికి చెందిన వాసనలతో కూడిన అంతస్కరణమును పట్టుకొని అంటే స్వప్నమును ప్రకాశింపజేయడానికి రెడీగా ఉంది హంస హంస ప్రకాశింపజేయాలి అయితే హంస ప్రకాశింపజేయాలంటే వాసనలతో కూడిన అంతస్కరణ ఉండాలి ఆ వాసనలతో కూడిన అంతస్కరణాన్ని పట్టుకుంది పట్టుకుని అంతవరకు ఒక ఫిజికల్ బాడీ ఒకటి ఉంది కదా శరీరం ఈ శరీరాన్ని పడగొట్టింది అంటే జాగ్రత్త వ్యవస్థ లేకుండా అవ్వాలి ఈ శరీరం ఉంటే స్వప్నం ఎలా చూస్తారు ఈ శరీరాన్ని పడగొట్టింది శారీరం అంటే శరీరం పడగొట్టింది పడగొట్టిందంటే నిశ్చేష్ట మాపాద్య అందము స్వప్నేనా స్వప్నభావేనా స్వప్నాకారము చే అని అర్థం స్వప్నభావము అంటే ఆకారం స్వప్నాకారము అంటే స్వప్నాకారం అంటే ఒకటి తెలుగులో వస్తాను నేను వాసనా మాత్రలను స్వీకరించుటచే వాసన రూపమైన శబ్ద స్పర్శాది స్పర్శాలులను పట్టుకొనుటచే శారీరం అంటే ఒకటి శరీరము శరీరమును ఒకప్పుడు దీర్ఘం పెడతారు మంత్రాల్లో అలా దీర్ఘాలు వస్తాయి దీర్ఘాలు లేకపోయినా దీర్ఘాలు పెట్టేస్తాయి సహస్ర కోటి కోటి దీర్ఘమే ఉండదు కోటి సహస్ర కోటి ఒక రామచంద్రాపురం కాదు రామచంద్రాపురం కాదు రామచంద్రపురం అలాగే సుందరాకాండ ఎవరిలో సుబ్రాయశ్రీ గారి దగ్గరికి వచ్చి సుందరాకాండ అన్నారు ఆయన అన్నారు చునయ అది సుందరకాండ సుందరాకాండ కాదని చెప్పారు మేము ఉన్నాం అప్పుడక్కడ సుందరాకాండ ఏమిటండి అకాండయా అకాండ కాదు అలాగే అప్పుడు దీర్ఘాలు రాకూడదని చోట వస్తున్నవి తప్పు కానీ రావాల్సిన చోట వస్తూ ఉంటాయి ఒకప్పుడు శారీరం అంటే శరీరం ఈ శరీరమును ఏం చేసింది అభిప్రాహత్య విశేష్టమాపాద్య చేష్టలు ముడిగినదిగా చేస్తుంది శరీరానికి చేష్టలు ఉదికేందంటే నిద్రలోకి దారుతుంది అని అర్థం ఎవరిలో నిద్రలోకి దారుకుంటా ఆత్మ చైతన్యం నిద్రలోకి దారు సూర్యుడు నిద్రపోతాడా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు అమ్మా సూర్యుడే నిద్రపోయాడు రా నువ్వు కూడా నిద్రపోతుంది ఇట్ ఈ లైక్ దాట్ ఆత్మచైతన్యం నిద్రపోదండి అది ఎప్పుడు తెలుగుగానే అంచేతనే స్వయం అలుప్త దృగాది శక్తి స్వాభావ్యాత్ చూడండి ఆత్మచైతన్యముందుండే అదృక్శక్తి అంటే ప్రకాశించే సామర్థ్యం ఏది కలదో అది ఎన్నడూ లోపించదు కన్ను ఉండే కన్నుకు చూచీ శక్తి ఉంది కానీ మీరు కళ్ళు మూస్తే చూచీ శక్తి లుప్తమైపోతాయి కొంతమంది అడుగుతారు మెడిటేషన్ చేసేప్పుడు కళ్ళైతే మూసుకున్నాం కదా మనం చెవులు మాటే ఉంటాయి కదా అంటే ఎందుకంటే చెవులు శబ్దాలు వింటూనే ఉంటాయి కదా దూరేమన్నా పెట్టు అక్కర్లేదు వినడం మానేసేయండి అంటే డోంట్ ఆస్ట్ లైక్ జస్ట్ వినడం మానేస్తే డోంట్ పే టెన్షన్ అంతే టెన్షన్ పెట్ చేయకపోతే సర్పం కాబట్టి ఇవి ఇంద్రియములు ఒకప్పుడు ప్రకాశిస్తా ఇంకొప్పుడు ప్రకాశించవు అలాగే కానీ ఆత్మ లాంటిది కాదు సమండి ఇది ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది అంటే ఎప్పుడు నిద్రపోవడం అనేది నిద్రపోవడం అంటే ఆరిపోవడం దీపం ఆరిపోయినట్టుగా ఆత్మ అనే జ్యోతి ఆరిపోయిందా ఎన్నాడు ఆరిపోదు కాబట్టి అస అయితే అదేం చెప్పింది అది నిద్రపోతున్న వాటిని లేవకూడదు నేను మనస్సు నిద్రపోతూ ఉంటాను దాన్ని మనస్సులో వాసనలన్నీ నిద్రపోతూ ఉంటాయి ఆ వాసనల్ని లేవకూడదు తను నిద్రపోదు ఆ వాసనల్ని లేవకొచ్చి ప్రకాశింపజేస్తుంది దాంతో వీళ్ళకి స్వప్నం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాడు బిజినెస్ కంటే డబ్బు మూత కడుతూ ఉంటాడు పడుతూ ఉంటాడు ఆ వాసనలు బాగా మనస్సులో పడతాయి నిద్రపోతూ ఉండగా ఏదో బిజినెస్లో బాగా లాభం వచ్చినట్టుగా కలగాలి లేకపోతే విజ్ఞప్తి వాళ్ళు సంథింగ్ అట్ బేటర్ ఆ వాసనలన్నీ లేవకూడదు అవి నిద్రపోతూ ఉంటాయి నిద్రపోతూ అసుప్త సుప్తాన్ అభిచాక నిద్రపో నిద్రపోవడం అనేది లేని ఆత్మ నిద్రపోతున్న వాసనలను లేవగొట్టి ప్రకాశింపజేస్తుంది ఇది ఎలాగైతే సినిమాలో ఫిలిము నిద్రపోతూ ఉంటుంది అలా జడంగా పడుగుంటుంది ఫిలిం పడు ఉంటాయి స్విచ్ ఆన్ చేయగానే ఆ ఫిలింని అకాంతి వెళ్లి దారి మీద పడి దాంట్లో ఉన్న ఇంప్లిస్డ్ అన్నిటినీ తెగ మీద ప్రకాశించి ఇట్లా చేస్తుంది ఎంత ఇంప్లూరిస్ ఉంటాయి ఫిలిం మీద పూర్వకాలం అలా ఉండేది ఆ ఫిలిం మీద ఇంఫ్లూన్స్ ఉంటాయి మేము ఫిల్ములు పట్టుకొచ్చేవాళ్ళం అక్కడ ఏది పట్టుకొచ్చేవాళ్ళు సినిమా కాలేజ్ బయట పనులు ఉంటాయి అవి ఎక్కడ పారేస్తున్నారో మాకు తెలుసు రీసెర్చ్ చేసి కనిపించిన విషయం అక్కడ కూడా మట్టిలో ఉంటే అవి ఏం తెచ్చుకునేవాళ్ళు పెద్దవాళ్ళు ఎదుట మట్లో అన్నీ ఏం తీసుకొస్తున్నారు క్యాకలస్ ఇవ్వాలి ట్యాక్స్ వాళ్ళకి తెలియదే తెలియక వాళ్ళు అలా కేకారు ఏం తెచ్చుకునేవాళ్ళం తెచ్చుకుని మధ్యాహ్నం అలా ఎండలో పెట్టుకుని చూసేవాళ్ళం ఏంటి ఎన్టీఆర్ నాది అన్న అక్కడ ఫిలుపు మీద మనసు అంటారు అని ఇంటి ఎలా లేడురా ఇంటి హరవడా లేదు ఉంటాడని వాడుకోవచ్చు ఆ వాస్త అలా ఉంటాయి వాసనలో నేను మన వస్తున్నా ఇన్సుడెంట్స్ లోపంగా ఉంటాయి వాసనలో వాటినన్నింటినీ కూడా ఈ ఆత్మ చైతన్యము ప్రకాశింపజేస్తాయి మరి అవి నిద్రపోతున్నాయి మరి ఆత్మ చైతన్యం ఇది నిద్రపోదు అసూ అభిచాతశి సుప్తా వాసనాకారోద్భూ అంతఃకరణవృతాశ్రయా బాహ్యాధ్యాత్ సర్వానేవే భావా వివరణ భాష్యం చాలా ఏం భాష్యం భోజనం చేయాలి భోజనం చేసినట్టు కాదు దాని సాగదీయాలు జాగ్రత్తగా సుక్తాన్ అంటే అర్థం ఏంటంటే వాసనల రూపంగా పుట్టినది వాసనాకారు అంటే వాసనల రూపంగా పుట్టేవి పుట్టి ఎక్కడ పట్టుకుని ఉన్నాయి ఈ శబ్ద స్పర్శాదులు ఈ శబ్ద వాసనలు రూపవాసనలు ఇవన్నీ పుట్టేవి వాసనల రూపంగా పుట్టేవి పుట్టి ఎక్కడ మకాన్ పెట్టే నివాసం ఎక్కడ చేశాయి అంతఃకరణ వృత్తి ఆశ్చర్య అంటే అంతఃకరణంలో ఉండే వృత్తులు అంటే మైండ్ మాడిఫికేషన్స్ ఆశ్రయించి ఉంటాయి ఆ మైండ్ కదలగానే శబ్ద వాసన ప్రకటమవుతుంది ఇంకోలా కదలేప్పటికి రూపవాసన ప్రకటమవుతున్నాయి అన్ని ప్రకటమవుతాయి కళలో అలా వస్తాయి స్వప్నాలు అలా వస్తాయి మీకు స్వప్నంలో అయ్యప్ప కనబడ్డాది అనుకోండి ఈ అయ్యప్ప ఎక్కడ ఉన్నట్టు అంటే మీరు జాగ్రత్త వ్యవస్థలో అయ్యప్పను చూసినప్పుడు ఆ అయ్యప్ప రూపము ఉద్భుతమైనది ఆ రూపజ్ఞానం ఆ రూపజ్ఞానం వెళ్ళి అంతఃకరణాన్ని కొట్టుకుంది ఇంగువ కొట్టుకున్నట్టుగా పట్టుకుంది నిద్రపోయింది ఆత్మ చైతన్యం నిద్రపోదు ఇది లేవ ఆ లేవ కొట్టడం అయ్యప్ప వాసన లేవకొట్టింది అప్పుడు మీకు కళలో అయ్యప్ప వచ్చారు మీరేమంటున్నారు ఈ అయ్యప్ప అక్కడెక్కడో లోకంలో ఉన్నాయని పరిగెత్తుకుని మీ కళలోకి వచ్చాడని నేను అంటున్నాను తెలిసా అన్నమాట తెలియకున్నా అన్నమాట తెలియక అన్నమాట అయ్యప్ప కాబట్టి మనము అవసరం ఎవరో కల కళలో మా చిన్నప్పుడు మేము సినిమా చూసి వచ్చి మాకు సినిమాయే వచ్చేది కళలో నాకు మిత్రుడు ఉండేవాడు ప్రతీ నెల పేకాట్లో కొంత సొమ్ము నష్టపోయేవాడు ఆయన ఒక పాలసీ ఐదు వేలు జీతం ఇచ్చారు ఆ రోజుల్లో అలా ఉండే జీతాలు ఐదు వేలు జీతం ఇస్తే ఇంటికి వచ్చి వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకుని నాలుగు వేలు భార్యకి ఇచ్చేసి ఇంకా నన్ను అడగద్దు నేను కూడా నిన్ను అడగాను అని రూపాయలు ఆయన పెట్టుబడిగా పెకట్టారు ఆ వెయ్యి రూపాయలు పోయింది ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు అంటే ఎక్కువ సొమ్మంటే నెలకి వెయ్యి రూపాయలు పెరగట్ల పోయింది ఆయనకి యావరేజ్ ఏమండి ఇంత డబ్బు మీరు పెకట్లో పోగొట్టుకుంటున్నారంటే ఏం పర్వాలేదు సంపాదిస్తున్నాం కదా కష్టపడి కష్టపడి ఎనిమిది గడ్డలు లేవు లేబొరేటరీలో చెప్పి సంపాదించింది కదా నాలుగు వేల ఇంట్లో వచ్చాయి మనం ఎప్పుడైనా నెగ్గొచ్చు కదా అంటే ఏమిటోనో జాగ్రత్త వ్యవస్థలో నెగ్గిన పాపం లేదు ఎప్పుడు స్వప్నంలో మటుకు జోకట్లు వస్తూనే ఉంటే నెగ్గుతుంది కాబట్టి ఆ రూపజ్ఞానం ఏం చేస్తుంది వాసన రూపంగా పుట్టి అంతఃకరణాన్ని పట్టుకుని వృత్తి రూపంగా పట్టుకుని ఉంటుంది తర్వాత పట్టుకుని అప్పుడు ఇంకా ఏమిటి సర్వాన్ భావా అన్ని భావములు సో అన్ని భావములు అంటే అన్ని శబ్దస్పర్శ రూపాలులన్నీ కూడా వాటి నన్నిటి పదార్థములు భావములు అంటే పదార్థము మీరు స్వప్నంలో మీరు పోండా కో నది మొదలైనవన్నీ చూస్తారు అదే పదార్థము ఈ పదార్థములన్నీటి ఇవి అంతఃస్కరణ వృత్తులను ఆశ్రయించుతాయి భావాల మీ ఇవి శ్వేన రూపేణ ప్రత్యక్షమే కాదు ఇవి తమ రూపముచే విలీనమై ఉన్నాయి తమ వ్యావహారిక రూపం ఏది కలదో అంటే శబ్దము వినబడదుక రసము రుచి తెలియదు అనే వ్యావహారిక రూపం లేదా తెలుసుకునే చూసేవాడు శబ్ద వినేవాడు శబ్దాన్ని వింటున్నాడు చూచేవాడు రూపాన్ని చూసుకున్నాడు అనే వ్యావహారిక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ తో కూడిన రూపం ఈ రూపము విలీనమై ఉంటుంది ప్రత్యాల బాహ్యాధ్యాత్మికాలు వీటిలో కొన్ని ఆది భౌతిక పదార్థములు ఏమిటి కొండ కోన ఇవన్నీ ఆదిభౌతికములు ఆధ్యాత్మికములు అంటే తన సుఖాన్ని పొందినట్టు తనకేమో పెళ్ళైనట్టు తనకి కొడుకు పుట్టినట్టు అంతా తనకి సంబంధించినవి ఉంటాయి లోకానికి సంబంధించినవి ఉంటాయి ఇవన్నీ కూడా తమ వ్యావహారిక రూపంలో నిద్రిస్తూ ఉంటాయి ఆ నిద్రిస్తూ ఈ భావములన్నీటినీ కూడా లేవగొట్టి ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆత్మచైతన్యము ఇప్పుడు చూడండి అందము సుప్తాన్ నిద్రిస్తున్నట్లు వాసనాకారోద్భూతాన్ శబ్దాది వాసనారూపములుగా పుట్టినట్లు అంతఃకరణ వృత్తిశ్రయాన్ని చిత్తవృత్తులే ఆశ్రయముగా కలిగినట్లు బాహ్యాధ్యాత్మికాన్ బయట ఉండేవి తనలో ఉండేవి అయినట్టు సర్వానేవ సకలములైనట్టు స్వేరూపేణ ప్రత్యాన్ తమ వ్యావహారిక రూపముచే విలీనమై ఉన్నట్టు అనగా సుప్తాన్ నిద్రిస్తున్న భావాన్ పదార్థములను అభిషాకశీ ఆత్మచైతన్యము ప్రకాశింపజేయును వచ్చిందండి కాబట్టి శబ్ద స్పంశాది వాస్తనలు ఏవైతే అంతఃకరణాన్ని పట్టుకుని అలా పట్టుకుని ఉంటాయి పట్టుకుని నిద్రపోతూ ఉంటాయి వాటిని ఈ ఆత్మ చైతన్యం అంటే మీకు ఒక్కటి నేను చెప్తున్నాను అండి మీ అంతఃణంలో ఉన్నది మాత్రమే మీకు కనబడుతుంది మీ అంతఃస్కలనంలో లేనిది మీకు ఏది కనబడదు నన్ను ఎవరో భిక్షను నేను వస్తాను అని అన్నాను వెళ్దామని కూడా మనస్సులో అనుకున్నాను అయితే ఈ లోపల ఆ ఇన్విటేషన్ లో భాగంగా మా ఇంట్లో అయ్యప్ప స్వామి ఏదో మహిమలు చూపిస్తున్నానండి అది మీరు కూడా చూడరు కానీ నేపటికీ అలాగేనండి తప్పకుండా మీ ఇంటికి భిక్షకు వచ్చినప్పుడు నాకు ఆ మహిమను చూసి భాగ్యం కూడా కలుగుతుంది అని వారికి చెప్పి నేను ఊరుకున్నా నేను వెళ్ళలేదు భిక్ష నన్ను భిక్షకి రమ్మని ఏదో ఒక్క కూడా ఉంటాం దేనికై గుర ఉంటాం అని చెప్పాలి చెప్ప మహిమలు కూడా చూపిస్తామంటే నేనేం కన్నాను ఈ ఎక్కడి నుంచి వచ్చే అయ్యప్ప మహిమలన్నీ మీ అంతఃస్కరణ వృత్తుల్ని పట్టుకునున్న వాసన రూపములు తప్ప మరీ కానే కాదు అయ్యప్ప ఆ మహిమల రూపంగా లేడు ఆ మహిమలను ప్రకాశింపజేసే చైతన్య జీవతి రూపంగా అది జీవతంటే అది ఎప్పుడు కూడా టెంపుల్ సిస్టమ్ ఎలా ఉండాలంటే మిమ్మల్ని సత్యం వైపు నడిపించేట్లో ఉంటారు కర్మ మీరు చేసి కర్మ మిమ్మల్ని సంసారము నుండి దూరంగా సత్యం వైపు నడిపించేట్లో ఉండాలి అంతేగాని టెంపుల్ సిస్టము మీలో కొత్త కొత్త అజ్ఞానాన్ని అంధ విశ్వాసాలని నింపి మిమ్మల్ని మరింత సంసారంలోకి తీసుకుపోయిట్లో ఉండకూడదు ఇట్స్టర్బిస్ టు పీపుల్ భయాలు ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి నది ఎప్పుడూ పవిత్రమే నది సాక్షాత్ పరమేశ్వరుని యొక్క ప్రత్యక్ష స్వరూ ప్రత్యక్ష రూపం అది పరమేశ్వరుడే నదీ రూపంగా ప్రకటమై ఉన్నాడు దేవతారూపంగా కాబట్టి నది పవిత్రము నదిని కాలితో తన్నమద్దు కలుషితమైన దేహంతో నదిలో దిగవద్దు నదిలో నదిని దాని దాని పవిత్రతను చెడగొట్టేది కాలుష్యాన్ని కలిగించేది ఇదే నదిలో వెయ్యవద్దు నది దేవతారూపంగా మీరు చక్కగా పవిత్రమైన విధంగా టీక్ చేసి స్నానం చేసి ఇది పుష్కర సమయంలో మీరు చేయదగ్గది అని ప్రచారం చేయాలి అలాంటి ప్రచారం చేయాలి కాని నది యొక్క పవిత్రతను చెడగొట్టి వీళ్ళలో కొత్త కొత్త విశ్వాసాలన్నీ పెట్టి నదిలో మీరు పసుపు వేసేయండి కుంకుమ నదిలో కుంకుమ పసుపు వేయకూడదు నదిలో దీపాలు పెట్టేయండి పిండాలు వేసేయండి అలాగా పిండాలు చిన్న చిన్న పిండాలు తయారు చేసుకుని వాటిని కాకులుకి పెట్టాలి తప్ప నదిలో వెళ్ళేంటి అక్కడ చేపలు ఎలా ఉంటే అవి తింటే పర్వాలేదు అది కూడా క్వశ్చనబుల్లే నదిలో అలా ఇది వేయకూడదు అండి మన గంగలో చేపలు తింటాయని ఇవి వేసుకున్నాడు ఉండదు ఆ చేపలు తింటలేదు నేను చూసాను ఎందుకు ఆయన వేస్తామని అడిగితే అవి తింటాయి కదా చూడు తింటలేదు ఎందుకంటే వాటికి నచ్చలేదు వీరేదోసం యూస్ కుళ్ళిపోయిన ఫిల్లీకి తెచ్చాడు వాటికి నచ్చలేదు ఆ తర్వాత కొంచెం రుచిగా ఉంది ఇప్పుడు చపాతీ కూడా ఒక చపాతీ ఒకటి పారేసి చపాతీ కొంచెం రుచిగా ఉండదు ఆట స్పెల్లింగ్ ఆట స్పెలింగ్ ఏమిటి ఏటీ పిఏ దాన్ని పలికితే ఎలా వస్తుంది అత్త అని వస్తుంది మీరు అత్త వంటి చపాతి ఒకటి తయారు చేసి అట్ట అట్టే అట్టే అట్టన్ని కలిగించే అంతే అలాంటి చపాతి తినబట్టి ఏం తెచ్చాను అలాగే అవి కూడా చేపలు కూడా రుచి పచ్చి లేని కుళ్ళిపోయిన పిండితోటిలాగా బుద్ధాలు చేసి అంకేసేస్తే ఏం చేస్తున్నారు అలాగే తినే కాబట్టి తినటం లేదు వేగని చెప్పాను నేను ఊరి అలా వేయిపోయా లెగ్నం లేవుదే ఎట్లయిన్ వైడ్ ఇంటర్ఫియర్ కాబట్టి మీరు పుష్కరాలకి ప్రచారం అంటూ చేస్తే సరైన పద్ధతిలో ప్రచారం చేయాలి రాంగ్గా కాబట్టి ఈ ఆత్మ చైతన్యము ఆ విధముగా నిద్రిస్తూ ఉన్నటువంటి పదార్థములను పదార్థములు నిద్రించడం అంటే ఎలాంటి పదార్థము ఫిజికల్ సైకలాజికల్ మరి ఫిజికల్ ఫిజికల్ అంటూ ఏమి ఉండవయా బాబో ఈ యొక్క అసలు సంస్టిల్లీ ఉంటాయి ఫిజికల్ అంటూ ఏమి వాట్ యూ కాదు ఫిజికల్ ఈజ్ ఇన్లీ సైకలాజికల్ ఫిజికల్ అంటూ ఏమి ఫిజికల్ వేరు సైకలాజికల్ వేరు అలాగే ఉండదు ఇంకుందండి భ్రమం అనుకంటే అటువంటి పదార్థములను ఈ ఆత్మచైతన్యం ప్రకాశింపదు అభిచాకశీకి అంటే ప్రకాశింప ప్రకాశింపజేయడం అంటే ఏమిటో తెలుసునండి సాక్షిగా చూడమే అలుప్తయా ఆత్మదృష్ట్యా పశ్యతి అవభాసయతి ఇత్య తన తన దర్శనము తన చూపు ఆ లుప్తము కాని చూపు ఈ కంటి చూపు లుప్తమవుతుంది ఆ లోపలున్న చూపు వాళ్ళు ఎప్పటికీ లుప్తము కాదు ఇప్పుడు మీరు కళ్ళు వస్తున్నారనుకోండి చీకటిగా ఉంది అని అంటారు చిన్మ ఉంది కాబట్టి చిన్మ చీకటి ఉందా లేక ఆ చిన్మ చీకటి సుస్పష్టంగా తెలుస్తూ ఉండేటువంటి వెలుగుందా చెమ్మ చీకటిగా ఉంది అంటే వాడు సంసారం ఆ చీకటిని సుస్పష్టంగా తెలిసే మెనుగు ఉన్నది అంటే అది ధ్యానం అవుతుంది మెడిటేషన్ అవుతుంది ఇట్ ఈజ్ మెడిటేషన్ బి ద విక్నెస్ ఆఫ్ ది డార్క్నెస్ డార్క్నెస్ మెడిటేషన్ ఉంది డార్క్నెస్ మెడిటేషన్ యు మెడిటేట్ అపాన్ ద డార్క్నెస్ కడు మూసుకుని చీకటిని మీరు మెడిటేట్ చేయండి వెరీ అమేజింగ్ మెడిటేషన్ చీకటి మెడిటేషన్ చీకటి తెలియదానికి తెలుసు మెడిటేట పండ అప్పుడు మీ ఆత్మ చైతన్యం యొక్క మహిమ అనుభవాలు వస్తుంది మెడిటేట పండు ఆత్మ అది అలుప్తమైన దృక్ అది ఎప్పటికీ లోపించేది కాదు అటువంటి ఆత్మదృష్టితో ఈ స్వప్నమును చూస్తున్నాం చూడడం అంటే సాక్షిగా చూస్తున్నాడు అంటే ప్రకాశింపజేస్తున్నాడు అది మనం ఆ వాక్యం పూర్తయం చూడండి మంత్రం స్వప్నైన శారీరమభిప్రహత్యానభిచాత శి ఇంకా తర్వాత శుక్రమాదాయ పునః స్థానం ఏటి అని ఉంది అక్కడతో మంత్రం పూర్తయిపోతుంది శుక్రం అంటే శుద్ధం అని శుద్ధమైన దానిని పట్టుకుని పట్టుకుని మరల జాగ్రత్త అవస్థకి వచ్చేస్తున్నాడు పునః స్థానం ఏంటి కల అయిపోయింది మళ్ళీ వచ్చేస్తున్నాడు జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తున్నాడు అర్థం నాకు ఓకే శుద్ధమైన దాన్ని పట్టుకో ఇప్పుడు మీకు చెప్తా వినండి మీరు రూపాన్ని చూశారనుకోండి రూపాన్ని మీరు చూశారు రూపము స్వతహాగా శుద్ధమైనది ఇప్పుడు మీరు పండ్లు చూశారు ఇప్పుడు పండ్లు చూస్తే ఆ పండ్లు మంచి పండ్లు అని మంచి పనులు చూశారు మంచి పండ్ను చూసినప్పుడు ఆ చూపు మంచిగా చెడా మంచి మంచినండి శు శుద్ధము కొంచెం చెడిపోయిన పళ్ళును చూశారు కొంచెం చెడిపోయిన పండ్ను చూసినప్పుడు ఆ చూపు చెడిపోయిందా లేకపోతే మంచిదే మంచిదేనండి చూపు చెడిపోతుంది బాబు చూపు చెడిపోయింది అనుకోండి అప్పుడు చెడిపోయిన పండ్లు మంచిదిగా కనపడుతుంది చూపు ఎప్పుడూ చెడిపోతుంది చూపు ఎప్పుడు శుద్ధమే సో ఇప్పుడు మేమాంసం మన నియమాంసాలు ఇలాగే ఉంటారు విలాసఫర్స్ ఇలాగే ఉంటారు వీడు అన్నాడు నద్యాస్తిరే పంచఫలాన్ని సంతి అన్నాడు అంటే నది ఒడ్డున ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ఐదు పళ్ళు ఉన్నాయి అన్నాడు వీడు గ్రామంలో గ్రామానికి ఒక మైల్ దూరంలో ఉంది అది ఈ మాట ఒక కుర్రాడు విన్నాడు పరిగెత్తాడు ఎందుకంటే ఐదు పళ్ళు మిగతా వాళ్ళకి తెలిసి లోపల తనే సంపాదన పరిగెత్తాడు పరిగెత్తి చెట్టు దగ్గరికి వెళ్లి చూశాడు ఎందుకంటే నది ఒడ్లో ఒకటే చెట్టు ఆ చెట్టు దగ్గరికి పళ్ళు ఇవే లేదు వీడు వెనక్కి ఇప్పుడు అసత్య దోషం ఉన్నది ఈ అసత్య దోషం ఎక్కడ ఉన్నది శబ్దమునందుందా మనిషిందా అని మీమాంస చేశారు శబ్దమునందు లేదు మనం ఏమని చెప్తాం వాడు అసత్యమును ఫలితము అని అని అంటారు అసత్యమును ఫలితను అన్నప్పుడు ఆ వచనమునూ అసత్యం విశేషణంగా ఉండదు అసత్యమైన వచనమును ఫలితము అని మన అన్నారు ఇప్పుడు అసత్య దోషాన్ని దేని మీద పెట్టారు వచనం మీద పెట్టారు వచనంలో అసత్యమే ఉంది నద్యాస్తే అంటే అర్థం ఏంటి నది యొక్క వద్దు నందు ఆ పదానికి అర్థం అది వాడికి అదే అర్థం తెలిసిందా ఇంకో అర్థం తెలిసిందా అదే అర్థం తెలిసింది పంచబలాన్ని ఐదు పనులు వాడికి ఐదు పనులనే అర్థమే వచ్చిందా అంటే అర్థం వచ్చిందా సంతి ఉన్నాయి వాడికి ఏ అర్థం వచ్చింది కాబట్టి శబ్దము నందు దోషమైన శబ్దము ఏ అర్థాన్ని కలిగించాలో అదే అర్థాన్ని కలిగించింది లేకపోతే తప్ప అర్థాన్ని కలిగించిందా లేదు కాబట్టి శబ్దము నందు దోషం లేదు శబ్దమునందు దోషం ఎన్నడూ ఉండదు కూడా దోషం పురుషుని అన్నున్నది వీడియందుండే దోషము శబ్దముపై ఆరోపించద కాబట్టి శబ్దము స్పర్శ రూపము రసము ఎప్పుడూ ఆ శుద్ధమైనటువంటి ఆ శబ్దాదులను వీడు దర్శించి ఆ క్షూదం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్త వ్యవస్థకు వచ్చేస్తున్నాడు ఓకే భాషం జ్యోతిష్మతి ఇంద్రియమాత్ర రూపం ఆదాయాగ్రహీత అంటే వీడు స్వప్నములో చక్కగా స్వచ్ఛంగా స్పష్టంగా ప్రకాశించే ఇయ మాత్రల రూపమును అనగా శబ్ద స్పర్శాది రూపములను గ్రహించి ఎలా గ్రహిస్తున్నాడో తెలుసిన సుస్పష్టంగా గ్రహిస్తున్నాడు శబ్దము ఎలా ఉందో అలాగే గ్రహిస్తున్నాడు రూపం ఎలా ఉందో అలాగే నువ్వు పురుషుడు కనుకుంటాడు కళలో మగవాడు కనుకుంటాడు అనుకోండి కళలో మగవాడిని మగవాడు అనుకుంటున్నాడా ఆడదు అనుకుంటున్నాడా ఎవరిని అనుకుంటున్నాడు కళలో మంచివాడు అనుకుంటున్నాడా చెడ్డవాడు అనుకుంటున్నాడా మంచివాడిని అనుకుంటున్నాడు చెదవాడని చెదవాడనే అనిపిస్తున్నాడు కాబట్టి కళలో వీడు ఉన్నది ఒకటి చూసింది ఇంకొకటిలా లేదు అది శుక్రం అంటే కాబట్టి ఆ శుద్ధమైనటువంటి ఆ శబ్దాది రూపమును గ్రహించి అని తెలుసుకుని ప్రకాశించే ఇంద్రియమునకు విషయము శబ్దాది రూపమును గ్రహించి ఆదాయా గ్రహించారు ఇంద్రియమాత్ర రూపం ప్రకాశించే ఇంద్రియమునకు ఏది విషయము శబ్దాది విషయం ఏది కలదో దానిని గ్రహించి ప్రకాశించే ఇంద్రియము అనే మాట కనుంచి వచ్చింది జ్యోతిష్మద్గుంది ఇంద్రియంలో ఆత్మ చైతన్య ప్రకాశము ఇంద్రియంలో ఉంది కాబట్టి ప్రకాశిస్తున్నటువంటి ఇంద్రియము చేత చక్కటి రూపాన్ని శబ్దరూపము రూపరూపము స్పర్శ రూపము ఏ మీరు గ్రహించి గ్రహించదు అంటే తెలుసుకుని ఆదాయా స్వప్నం చూడడం పూర్తయి పూర్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు పునః జాగరిత స్థానం ఐటీ ఆగచ్చతి ఆ ఏటీ వృద్ధి సంధి వచ్చి ఐటీ అయింది మళ్ళీ వాపస్సు వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు వాపస్సు జాగ్రత్త వ్యవస్థలోకి వాపస్సు చేసుకున్నాడు స్వప్నాన్ని చూసి అక్కడ ఉన్న వాటిని చక్కగా శుభ్రంగా గ్రహించి సుఖం ఉంటే సుఖం దుఃఖం ఉంటే దుఃఖం అవన్నీ అనుభవం చేసి మళ్లీ జాగ్రత్త వ్యవస్థలోకి వస్తున్నాడు ఎందుకు ఈ జాగ్రత్త వ్యవస్థలో తరి ఎత్తుని వేరు కోసం వస్తున్నాడు కర్మ మాట మళ్లీ కర్మ చేస్తాడు మళ్ళీ పుణ్యాన్ని పాపాలని మూత కడతారు సుఖ దుఃఖాలను సంపాదిస్తారు వాటిని కొన్నింటిని జాగ్రత్త అవస్థలోనూ కొన్నింటిని స్వప్నావస్థలోనూ మళ్లీ అనుభవించాల్సి ఉంటుంది ఎవరిది హిరణ్మయ పురుష ఏకహంస ఈ పని చేస్తున్నదెవడు హిరణ్మయ హిరణ్మయ మీరు ఇలా పెట్టుకోవాలన్న ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోలేదు అనుకోండి బంగారం ఇప్పుడు పెట్టుకోవాలి బంగారుపు కవచం ఒకసారి నా రెండుకి వచ్చారు నేను బంగారం కవచం చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే బంగారుపు కవచం ఆ కవచమే అక్కర్లేదు బంగారుపు కవచం అలాగ నమో కవచనే చిల్మినే నమో బిల్ కవచినే చ అందరు ఉదరాధ్యాయ కవచము గలవాడు కవచము గలవాడు శివుడు అంటే మనం శివుడు మహాన్యాసం చేస్తే కదా ఆరాధన కాబట్టి ఆ కవచం తొడుక్కుని శివుని ఆరాధించినట్లయితే చాలా పుణ్యం ఉంటుంది జనాలు లేదు కాబట్టి బంగారు కవచం చేసుకోవడం అవి చేసుకోవడం ఇలా ఇలా చేసుకోవడం లేకపోతే ఇంకొంత రుద్రాక్షలు బంగారుతో ఇంత పెద్ద మాల హు తేదని ఎర్రలో వేసేసుకోవడం అది అప్పుడు అది చేత అంటే ఇంత ప్లేటు ఆ ప్లేట్ మీద ప్రశ్నించడమో లేదా కళ్యాణము లేదా ప్లేట్ ఒకటి చేసి ఆ ప్లేట్ని మెడో వేసుకోవడం ఎదో చేయడం ఏదో చేసుకోంగ్ లేదు మొత్తానికి బంగారం ఎంతో కొందో మే వేసుకోవాలి ఎందుకంటే ఈ బంగారం హా అని చెప్పారు కాబట్టి ఇది బంగారమే ఇవాళ హిరణ్మయ అంటే ఏమని పెట్టుకోవాలి ఇవ్వ హిరణ్య అంట ఇవ నిజంగా బంగారం అని కాదు అయ్యో ప్రకాశించేది అని అర్థం దానికి అర్థం చైతన్య జ్యోతి స్వభావ బంగారం పెట్టుకోమని కాదు నీ స్వభావం అంటే స్వరూపం నీ స్వరూపము ఆ చైతన్య జ్యోతి ఆత్మ నిలువు ఏది కాదో అదే నీ స్వరూపంగా అని అర్థం హిరణ్య అంటే అంటే కానీ బంగారం పెట్టుకోమని కదా బంగారం పెట్టుకుంటే ఏమైందండి బంగారం పెట్టుకుంటే ఏమైంది నెట్ మీదో చెవుకో నేను బంగారం పురుషుడు స్త్రీలు ఏదో పెట్టుకునేది పెట్టుకుంటా నేను బంగారం పెట్టుకున్నాను అనుకుంటే ఏమవుతుంది ఒక ఏమైనా నువ్వు అన్నీ స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు బంగారం నుంచి వచ్చి మేలు పడతా అప్పుడేమవుతుంది బంగారం నుంచి వచ్చి నీళ్లు మేలు పడ్డాయి అనుకున్నప్పుడు ఏమవుతుంది శుద్ధి అవుతుంది శుద్ధి అవుతుందా ఏడు దేహం అయితే సంబు పెట్టాలి బంగారం నుంచి పెడితే అవద్దు శుద్ధి సంబు పెడితే అవుతుంది అంటే కాలు సూపుతో అవుతుంది మనస్సు అయితే సమత్వాన్ని రాజదోషాలని పక్కన పెట్టి బంగారం మీద వ్యామోహాన్ని పక్కన పెడితే మనస్సును శుద్ధి అవుతుంది అంతే తప్ప బంగారం నుంచి పడ్డ నీళ్ళని చెప్పి పెడితే శుద్ధి అయిన ఎవరికి చెప్పింటుంది ఎవరు ఇలాంటి నేను దగ్గరస్తే ఏదో చెప్తున్నాను కాబట్టి హిరణ్మయ అంటే హిరణ్మయ ఇవ చైతన్య జ్యోతిస్వభావ అని అర్థం నాకు హిరణయ శబ్దాన్ని పురుష పూర్ణ అని చెప్పలేదా ఎన్నిసార్లు చెప్తారు చెప్పింది ఏకహంస ఏకహంస ఏకహంస అంటే అర్థం ఏంటండి ఏక ఏ హి ఇది ఏకహంస హి అంటే వెళ్ళడం సూర్యుడు బుద్ధుడికి హంసనికే ఎందుకని ఏక ఏల హంసి అని అలా వెళ్తూ ఉంటాడు మీరు మంత్రం లేదా సూర్య మంత్రం హంస బుద్ధుడు హంస అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మ చే ఆత్మ అది హంస అది ఎప్పుడు ఏక ఏవ హంసి అది ఎప్పుడు ఒక్కటే అలా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఒక్కటే ఉంటుంది ఏకో జాగ్రత్త స్వప్న ఇహలోక పరలోకాదీం ఏకహంస అది ఏకహంస జాగ్రత్తలోంచి స్వప్నంలోకి స్వప్నంలోంచి సుశుక్తిలోకి అది ఒక్కటే వెళ్తూ అనిచేతనే సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోకూడదు సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకుంటే చూస్తే వెరీ బెటర్ ఇప్పుడు నేను నా కొడుకులతో కోటతో కూతురులతో మన వాళ్ళతో ఉన్నాను అని పెట్టుకున్నాడు అనుకోండి చాలా ఇబ్బంది పడుతుంది అలా పెట్టుకోకూడదు ఎలా పెట్టుకోవాలి మనం ఒంటరి రాంటరిగా వచ్చామో ఒంటరిగా పోతాము మధ్యలో వీళ్ళందరూ చుట్టూ ఉన్నట్టు ఉంటారు ఉత్తు ఉన్నట్టు ఉంటారండి మనతో కలిసే ఉండకండి ఎర్లో కూర్చుంటారా సవలేదు అలా ఉంటే ఉడికే భ్రమ మన భ్రమంది ఏదో అందరితో అందరితో కలిసినప్పుడు ఏమి ఉండదు ఎవరి వేసుకు వాడిది ఉడికే భ్రమంతే ఇప్పుడు కుంభం వేళక లక్ష ఉంటారా ఒక్కడు ఉంటాడా అక్కడ ఒకడే ఉంటాడు ఒకడు ఒకడు ఒకడు ఒకడు ఒకడు రక్షణ ఉందలా అనిపిస్తుంది ఏదో యాడ్ అప్తుంది అంటే వీడు అహం ఏకహంస జాగ్రత్తలో స్వప్నంలోకి స్వప్న వంటి సుశుక్తులకి మరి సుశుత్వ ఉండే జాగ్రత్తలకి ఒంటరిగా నేను వెళ్తూ ఉంటాను ఒంటరి ప్రయాణం ఈ ప్రయాణం ఇది ఒంటరి ప్రయాణం తప్ప అంటే ప్రేమ వేదని ప్రేమ ఉంది ప్రేమ ఉంది కాబట్టే ఒంటరి ప్రయాణం ప్రేమ లేకపోతే ఎలా ఉంటుంది నన్ను మోస్తూ ఉండు నువ్వు నన్ను అలా దింపెట్టేస్తే అనే నన్ను మోస్తూ ఉంటారు ఎవరు ఎవరు మోసీ లేదు అందరూ ఒంటరి ప్రయాణమే చేస్తారు ఈ సత్యాన్ని గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది ఇహలోకం నుంచి పరలోకం పరలోకం నుంచి మంది ఇహలోకం ప్రయాణం ఏకాహం ఎవరినండి జీవుడు జీవుడిలో ఏక ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ స్వప్నం జాగ్రత్త స్వప్నంలో వీడి కల్పించుకుంటారు దేవుడు అన్నా వీళ్ళు కల్పించుకున్నదే దెయ్యం అన్నా వీడి కల్పించుకున్నది జాగ్రత్తలో కూడా ఉంటారు వీడు కల్పించుకున్నదే ఇంట్లో దేవుడు వచ్చి వీడికి తప్పచెప్పుడు వెళ్ళాడే మంత్రం అందాము స్వప్న శారీర మతం అంతా చెప్పాలన్నారు స్వప్న శారీర కొంతీేసి చెప్పారు శుక్రమాదాయ పునరైతి స్థానం హరణయ పురుష ఏకహంస రాణేన రక్షన్నవగం పులాయ బహిస్కూలాదమృతరి ృపోయ్ర కామం హిరణయ పురుష ఏకహంస బుధవన్ పాశ్వే ఓం ఓం నమగ